టీమ్స్ గ్రూప్ లో జాయిన్ అయినా మీ అందరికీ వందనాలు అట్లా అయితే చెప్పుకుంటున్నాము దేవుడితే అవకాశం వచ్చినందుకు కాబట్టి మనం స్టార్ట్ చేసుకుందాము మన మధ్యలో స్టార్టింగ్ ప్లేయర్ శాంతా మస్టిఆర్ చేస్తుంది పాట క్యాథరిన్ లాకా వాడుతుంది పాట శాంతా మస్టర్ ప్రైజ్ లోయర్ చేయండి మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి గల ప్రభ నీ బంగారు పాదాలకు వందనాలు స్థుతుల స్తోత్రాలైనా తాయగల తండ్రి ప్రభా మీరు మమ్మల్ని కణీకరించి దినమంతా కూడా ప్రభా నీ కృపలు మమ్మల్ని కాచినందుకు నీకు కోట్లాది వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నీ బలమైన రెక్కల కింద భద్రపరిచిన వాళ్ళైనా నీకే వదనాలు వేసయ్యా స్థుతులు స్తోత్రాలైనా తండ్రి అయ్యా నీకే లెక్కలైన నీ వందనాలు తండ్రి నీకే స్థుతి స్తోత్రాలనైనా ప్రభా ఈ ఆన్లైన్ ప్రార్థన ప్రభా మీరు దిగుమని ప్రార్థిస్తున్న తండ్రి దేవానికి వందన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి తండ్రి వాక్యం చెప్పే బిడ్డల్లో కూడా ప్రభ మీరుండి మాట్లాడండి మీ సిల్లు చాట్ను మరుగు చేసుకోండి ప్రభ విషయానికి వందనాలు పాటల ద్వారా మీరు మయం పొందండి పరిశుద్ధుల ఆరాధన అంతట్లో ప్రభ మీరు ఆదిత్యం వహించి ప్రభా మీరు నడిపించమని ప్రార్థిస్తున్న ప్రభా ఎస్సు ప్రభానికే వందనాలు ప్రభ ఆకాశం సింహాసనం భూమిని పాదపీఠం తండ్రి ప్రభా మీ పాదపీఠం దగ్గర మేము మారపెడుతున్నాం తండ్రి ఎవరికి లేని ధన్యత ప్రభా మీరు మాకు ఉన్నారు ప్రభా మా మీరు కృప చూపిచ్చి ఉన్నారు ప్రభానికి వందనాలు చెల్లించుకున్న ప్రభా ఈ వాక్యము ప్రభా విను మాత్రమే ఉండక ప్రభా వాక్యానుసారంగా జీవించి కృపదయ చేయండి నాయన ప్రతి ఒక్కరు కూడా వాక్యము గైకొండలాగని కృప దయచేయండి తండ్రి కేబిపిఎం గ్రూప్ చెప్తున్న వాక్యాలు ప్రభ అయ్యా విని వారందరూ కూడా మారుమనసు దయచేయండి రక్షణ దయచేయండి మీరు ఆకడకు సిద్ధపరచండి ప్రభ పరిశుద్ధడానికి వందనాలు నాయన ఎన్నో గలిబిలి బోధల మధ్యలో ప్రభ మేమున్నమేసు ప్రభ నీ సత్య వాక్యమును ప్రభ చెప్తుండగా ప్రభ వేసే ఆ గ్రహించగల హృదయమును దయచేయండి నాయన వాక్యం విని ప్రభ మార్చుకొని ఆయన నీ వైపు తిరిగే కృప ప్రతి ఒక్క బిడకు దయచేయండి ఆయన వాక్యం వారందరికీ ప్రభాటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను ఆయన ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభాషీలలో ఉన్నారో ప్రభ అలాంటి బిడలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభ స్వస్థత దయచేయండి విడదల దయచేయండి ప్రభ సైతన్ మంత్రాలన్నీ కాల్చివేయండి గొప్ప దేవుడవ ప్రభ కణికర సంపన్నుడవ ప్రభ కృపామయుడ వేసు ప్రభాని ఉచితమైన కృపచేత ప్రభ మమ్మల్ని రక్షించకుండా ఉన్న తండ్రి మాకు రక్షణ ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి గొప్ప దేవుడవ ప్రభానికి వందనాలు ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించి ఈ ఆరాధన అంతట్లా మీరు తోడుండి ఆదిత్యం వహించి మీరే నడిపించమని నీ కృపగాల హస్తానికి అప్పు చెప్పుకుంటూ ఏసై పరిశుద్ధనాము మనం ప్రార్థిస్తున్నా తండ్రి కూడా ఉందనాలు చెప్పుకుంటున్నాము కాబట్టి మనం పాట పాడతారు ఓకే బ్రదర్ థ్యాంక్ యూ బ్రదర్ సిస్టర్ అందరికీ పాట పాడుకుందాము నన్ను జీవితమంతా సుతిపాడనా నన్ను పిలచిన నాధునికే నా హృదయము నేను అర్పించనా నన్ను కాచిన ఏసునికే జీవితమంతా సుతిపాడనా నన్ను పిలచిన నాధునికే నా హృదయము నేను అర్పించనా ఆరాధనా ఆరాధనా Aradhana Aradhanam Hallelujah Somewhere Hallelujah Somewhere Aradhana Aradhana Alaska neighborhood Hallelujah Hammam Hallelujah Hallelujah Mannukan Watakena Isou Nikim జీవితమంతా స్థుతి పాడనాం నన్ను పిలచిన నాదుకే నా హృదయము నేను అర్పించనా పావనస్తుతుడా పాపరహితుడా నీకే స్తోత్రములు మరలపు విబుడా మృత్యుంజయుడా నీకే వందనము పావనస్తుడా పాపరహితుడ నీకే స్తోత్రములు మరలపు విపుడా నీకే వందనము నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని తీర్పులో నీ ప్రేమ తెలియక తిరిగిన నేను దోషినైతిని తీర్పులో ఆరాధన आराधना आराधना हालेलुया हालेलुया हालेलुया हालेलुया आराधना आराधना आराधना आराधना हालेलुया हालेलुया हालेलुया हालेलुया नन काचिन 예수 निक జీవితమంతా స్థుతి పాడనాం నన్ను పిలచిన నాధునికేం నా హృదయము నేను అర్పించనా మోడైపోయిన నా జీవితమున్ చిగురింపజేసి ఎండి నా హృదయముకే నీ ప్రేమ నేర్పితి మోడైపోయిన నా జీవితమున్ చిగురింపజేసి ఎండి పోయి నా హృదయముఖి నీ ప్రేమ నేర్పతి అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన అశాంతి నిండిన ఈ లోకములో శాంతి చూపిన ఎం ఆరాధనా ఆరాధనా aaradana ratnam hallelujah hallelujah hallelujah hallelujah aaradana aaradanam aaradana aaradanam hallelujah hallelujah hallelujah nannu kaachina yesu nikke జీవితమంతా ఆస్తుతి పాడనా నన్ను పిలచిన నాదు నా హృదయం నేను అర్పించనా నన్ను కాచిన ఏసునికే జీవితమంతా ఆస్తుతి పాడనా నన్ను పిలచిన నాదు నా హృదయము నేను అర్పించనా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ సిస్టర్స్ అందరికి సాయంకాలంలో దేవుడు పేరేట అందరికీ శుభంలో వాక్యం దానించే ముందు మనం చిన్నగా ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేరమ తండ్రి దేవాన్ని పాల్తులు సూత్రం తండ్రి ఈసే పొద్దు నుంచి ఇప్పటి వరకు నీ కొందర కృతజ్ఞతలు సూత్రం నేసే ప్రభావ భయంకరమైన రోజులలో ఉంటుండగా నేను ఏ సెవర తండ్రి వాళ్ళకి కాపాడినందుకు నీ కొంద కృతజ్ఞతల్లి ప్రభా ఏసయ్యా అదేవిధంగా ప్రభు మరి వాక్యం దానిస్తుండగా ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని దయచేమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా నా సొంత కొట్టివేసి నీ యొక్క వాక్యం చేత నాతో మాట్లాడమని మాతో మాట్లాడమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఏసయ్య మరి ఆన్లైన్ పేరేడ్ కంటిన్యూ అవుతుండగా ప్రభా అందరూ వచ్చేటకు సాయం చేసినందుకు నీ కొందలు తండ్రి ప్రభా దినదిన ఆహారం మాకు దయచేసినందుకు నీకు వందన తండ్రి ప్రభా అదేవిధంగా నేను ఎస్సే ప్రభా నిన్ను శృతించడానికి మంచి టైం ఇచ్చినందుకు మంచి అవకాశం ఇచ్చినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా అవకాశం లేక ఎన్నో చర్చ బాధపడుతున్న తండ్రి ప్రభా ఇలాంటి అవకాశం మాకు నీకు వందనాలి తండ్రి ప్రభా ఎస్ఐ ఎంతో మంది చెప్పాలనుకుంటే వాళ్ళకు చెప్పలేకపోతున్న తండ్రి వాళ్ళకు సరిగ్గా నాయన ట్రైనింగ్ లేదు తండ్రి ప్రభా ఎస్ఐ మాకు నీకు వందనాలు మరి ప్రభా ఈ సమయం మీకు సమర్పిస్తూ ఏసు క్రీస్తు నామంలో తండ్రి ఆమెన్ ఈ రోజు నేను ద బుక్ ఆఫ్ అబకుక్ చెప్పాలని ఆశపడుతున్నా మీతో పంచుకోవాలని కొన్ని విషయాలు ఆ ప్రవక్త చేసే కొన్ని ఫిర్యాదులు గాని ప్రకటనలు కానీ దేవునితో ఏ విధంగా సంభాషించినడో అతడో దేవుతో ఏ విధంగా మాట్లాడిండో దేవుని ఎట్లా ప్రశ్నించినడో ఈ బుక్ ద్వారా మనం తెలుసుకుందాం కాబట్టి ద బుక్ ఆఫ్ అబకుక్ అంటే చూడండి చివరి ఈ చవరి పుస్తకాలన్నీ ఏమవుతుంది ఆ కాలంలో జరిగిన చివరి రోజుల్లో చివరి రోజుల్లో అట్లాంటి చివరి రోజుల్లో ఏం జరిగినాయంటే అక్కడ అంత అక్కడ రాజ్యాలన్నీ ఏమంటామంటే అక్రమం విగ్రహ ఆరాధనతో నిండి ఉంది మొత్తం అంటే కరెక్ట్ బాగా కరెక్ట్ అయిపోయినమాట అక్కడ ఉన్న పీపుల్ డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఏం చేయక పేదవాళ్ళని బా ఏం అలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళ వాళ్ళంతా దేవుని మర్చిపోయి విగ్రహ ఎక్కువ సమయం ఇచ్చినమాట పరిశుద్ధమైన దేవుని మర్చిపోయి అయితే చూడండి ఆ బాధతో అబ్బకు బాధపడుతున్న దేవుడు కూడా అదేవిధంగా బాధపడుతున్నాడు అనమాట అయితే ఈ యొక్క పుస్తకము అంటే ద టూ అంటే కన్వర్జేషన్ బిట్వీన్ అబక్ అబ్బకు క్యాండ్ గాడ్ అనమాట అయితే ఈ పరిశుద్ధ గ్రంథం ఇది ముప్పైవ పుస్తకము దీనిలో మూడు అధ్యాయాలు యాభై వచనాలు ఉంటాయి పన్నెండు ప్రశ్నలు ఒక ఆజ్ఞ ఇరవై హెచ్చరికలు అంటే వార్నింగ్స్ ఇరవై వార్నింగ్స్ పదకొండు ప్రవచ వాక్యాలు అండ్ రెండు దేవుని యోద్ధం నుండి వచ్చిన ప్రత్యేక సందేశం ఉన్నాం ఈ పుస్తకం మొత్తం అయితే అబౌకుక్ అనే పేరు ఈబ్రు నుంచి తీయబడింది అంటే ఈబ్రు నుంచి మీనింగ్ రాయబడింది ఎంబరెన్స్ అంటే కౌగలించుకున్నటకు అని రాయబడింది అనమాట దేవునికి దగ్గర అని అర్థం అనమాట ఈ పుస్తకము ఆరు వందల బీసీలో abubuq 605 lo bc lo rayabadindannamata enduku ee pustakam rayabadindante the words of the prophet abubuq come from near the end of 7th century bc at the time when the babylonians were in power he was deeply disturbed by the violence and the and this cruel people and asked the lord so why are you silent while they dest destroy people who are more Righteousness than they are. So, the first thing is, there are three things. Three things. We have three things. Because of that, complaints and to the Lord replies. That is, complaints are the God's question. That is, complaints are the God's question. That is, God's question. That is, God's question. That is, God's question. That is, doom on the unrighteousness. అంటే వ్యతిరేకంగా దేవునికి జీవించిన వాళ్ళు ఆ దేవునికి సంబంధం లేకుండా జీవించిన వాళ్ళు వీళ్ళంతా అది ఇంకోటి మూడవ మొత్తం మూడవ గ్రంథం మొత్తము హబక్ ప్రార్థన ఉంటుందనమాట అయితే చూడండి ఫస్ట్ వచ్చిన చూడం అబక్ మొదట అధ్యయము మొదట వచ్చినాం దిస్ ఈజ్ ద మెసేజ్ దర్ ద లాడ్ రివేల్టెడ్ టు ద ప్రాఫిట్ అబక్కుక్ అంటే దేవుడు అతనికి ఇచ్చిందనమాట అంటే సందేశాన్ని పంపించినాడు రివీల్ చేసింది అనమాట సో రెండో వచనం నుంచి నాలుగో వచనం వరకు హబ్బకు దేవునికి దేవు దేవునికి ప్రశ్న ఇచ్చినాం అనమాట అంటే చూడండి దేవా ఇంకా నేను ఇంకా ఎన్ని ఎంత కాలము నేను ఇక్కడ భరించాలి ఇక్కడ ఉండాలి మరి వీళ్ళు ఇట్లా చేస్తుంటే వాళ్ళకు న్యాయం తీర్చలేవా అన్నట్టుగా ఈ దేవునితో ఫైటింగ్ లెక్క హబ్బకు విఘ్న అంటే ఫిర్యాదు చేసిందనమాట ఎవరన్నా తెలుగులో చదువుతుంటే చదవండి హభకు మొదట అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చిన చదవండి ఎవరన్నా తెలుగులో చదవంటే చదవండి బ్రేదర్ హబక్కు గ్రంథం నాలుగో అధ్యాయం బ్రదర్ అబకు గ్రంథం ఒకటే అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వరకు ప్రవక్త హబక్కు నుద్దుకు దర్శన రీతిగా వచ్చిన దేవోకి యహోవా నేను మొరపెట్టి నీ వెన్నాళ్ళు ఆలకింపకుందు బలాత్కార్యము జరుగుచున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షి రక్షింపకయున్నావు నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు పాద నీవెలా ఊరికయ్యే ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగపడుచున్నవి జగడములు కలహములు రేగుచున్నవి అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమయ్యను న్యాయము ఎన్నడను జరగకుండా మానిపోయను భక్తిహీనులు వచ్చి నీతి పలును న్యాయము చెడిపోయి చెడిపోవుచున్నది అన్య జనులలో జరుగునది చూడుడి ఆలోచించుడి కేవలం విస్మయముందుడి మీ దినములలో నేను ఒక కార్యము జరిగింతును అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతని నమ్మక ఎందురు ఆలకించుడి తమవి కాని ఉనికి పట్లను ఆక్రమింపవలనని బూది గంధముల వరకు సంచరించు ఉద్రేకము గల క్రూరులకు నేను రేపుచున్నాను వారు ఘోరమైన భీకర జనముగా ఉన్నారు వారు ప్రభుత్వములను విదులను తమ ఇచ్ ఇచ్చ వచ్చినట్లు ఏర్పరచుకుందురు వారి గుర్రములు చిరత పులుల వలే వేగముగా పరిగెత్తును రాత్రి ఎందు తిరుగులాడు తోడేళ్ల కంటేను అవి చురుకైనవి వారి రౌతులు దూరము నుండి వచ్చి తటాలున జొర చొరబడుదురు ఎర్రను పక్షిరాజు వడిగా వచ్చినట్లు వారు పరిగెత్తి వత్తురు చాలు బ్రదర్ థ్యాంక్ చూడండి ఈ యొక్క గ్రంథం నేను ముందుగానే మీకు మంచి వివరించిన సో అంటే దేవు దేవుడు అబ్బకు డైరెక్ట్ గా అంటే రివిల్ అయ్యి ఇక్కడున్న జరుగుతున్న వాళ్ళ అంటే ఈ చివరి పుస్తకాల్లో అందరూ ఇక్కడ చివరి పుస్తకాల్లో ఈ ప్రవక్తలందరూ జఫన్యా ప్రవక్త కానీ అగ్గై ప్రవక్త కానీ మళ్ళీ ఇంకా జకరియా ప్రవక్త కానీ వీళ్ళందరూ మలాఖీ కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే దేవుని యొక్క వార్నింగ్స్ కోసం తెలుపనికి ప్రయత్నం చేశారన్నమాట మారనికి అంటే దేవుడు చోరి ఇప్పుడు నిన్న నిన్నవే పట్టణం ఎట్లా నాశనమైందో ఆ విధంగా ఈ ప్రజలందరూ నాశనం అనేసి ఒక సంగతి అంటే ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఈ ప్రవక్త ఏం చేసిన అంటే ఇజ్రాయల్ మీద కంప్లైంట్స్ కానీ ఇక్కడే ప్రవహించడం కానీ డైరెక్ట్ గా దేవునితో ప్రశ్నకు దిగిండనమాట డైరెక్ట్ గా దేవునితో ప్రశ్నకు దిగిండు అయితే దేవ మరి నేను ఇంకా ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఇక్కడ ఇలాంటి మధ్యలో నేను ఉండాలా ఎన్నాళ్ళు నేను ఈ ఇటువంటి చూడాల గురాలు ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉండాలనేసి దేవునితో సంభ అంటే ఫైట్ చేస్తున్నాను అనమాట క్వశ్చన్ వేసి దేవునికి ఫైట్ చేస్తున్నాడు అయితే దేవుడు ఐదవ వచ్చనం ఒకటి ఐదవ వచ్చనంలో దేవుడు తనకి తగినట్టుగా సమాధానం ఇచ్చింది అయితే ఎందుకంటే ఆ చివరి ఈ బ్యాబల్యూనియన్స్ ప్రవర్తించే దానికన్నా ముందు వీళ్ళంతా ఎట్లా అంటే చాలా ఘోరంగా ఘోరంగా ఉన్నారనమాట ఈ నాహం ఈ నాహం ప్రవక్త కానీ చివరి చిన్న చిన్న చివరి ప్రక్తలు ప్రవక్తలు కానీ ఇక్కడ ఈ వ్యక్తిగతంగా ఇక్కడ రాయలే దేవుడు ఎంచుకున్న వ్యక్తి కాబట్టి దేవునికి దగ్గరైన వ్యక్తి కాబట్టి ప్రవక్త ఆ టైంలో ఎట్లా ఎంత ఘోరం అంటే ఇప్పుడు మన ఇప్పుడు ఆ టైమే అంత ఘోరంగా ఉంటే ఇప్పుడు ఇంకా మన టైం ఇంకెంత చివరి దినాలు ఇంకెంత ఘోరంగా ఉంటాయో మనం అర్థం చేసుకోవాలి చాలా చీకటి అనమాట మనం కళ్ళు మూసుకుంటే కొసేపో ఎంత మనం ఏదైతే చూడ చూడలేకపోతున్నామో అంత చీకటిగా ఉంటే కంప్లీట్ గా దేవుణ్ణి మర్చిపోయారు దేవునికి ఇష్టం లేనిది ఏంటంటే మొదటిది విగ్రహారధన అనమాట ఎందుకంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో అదొకటి ఉంది అంటే నేనుండగా ఇంకా వేరే దేవుడు నీకు ఉండకూడదు వాగ్దానం ఉంది వాళ్ళందరినీ కాపాడి తీసుకొచ్చిన దేవుడు వాళ్ళ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజన్న ప్రజలు మరి ఘోరంగా సొంత దేవుణ్ణి క్రియేట్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు దేవుని క్రియేట్ చేసుకున్నారు వాళ్ళంతా వాళ్ళ జీవితాలు ప్లస్ ఇంకా వాళ్ళ చేసే పనులలో వీళ్ళంతా వాళ్ళు అంటే నీలమైపోయారనమాట దేవుని మర్చిపోయి పూర్తిగా అందుకు ఆ టైంలో అబ అబక్కు దేవునికి ప్రశ్న చేస్తుంది మరి ఎంతకాలం దేవా నేను మరి ఇక్కడ ఉండాలి నేను ఈ వీళ్ళని ఏం చేయాలి మరి అర్థం చేసుకో అంటే ఐదో వచ్చరం చెప్తుంది దార్ట్ సైడ్ టు ది People keep watching the nations around you and you will be anishto at what you see. I am going to do something that you will not believe when you hear about it. And I will tell you about the truth. I will tell you about the truth. I will tell you about the truth. And the truth is that the three things that I have learned. ఈ మూడు అధ్యాయులు సారీ మూడు అధ్యాయులు మొత్తము మొత్తము ఏంటంటే అబకు కంప్ అబకు కంప్లైంట్ చేసినమాట ఆయన ప్రార్థన కానీ వాళ్ళ చేసే ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న అందరికీ కోసము అతను అంటే అడుగుతున్నాడు దేవుని కోసం అడుగుతున్నాడు అయితే ఈ బుక్ డైరెక్ట్ గా అబే రాసింది కాబట్టి ద బుక్ ఇస్ రిటర్న్ అరౌండ్ సెవెంత్ సెంచరీ సిక్స్ నాట్ ఫైవ్ క్లియర్ గా ఎందుకంటే నా ఇంగ్లీష్ లో ఇంట్రొడక్షన్ ఉంది క్లియర్ గా అందులో క్లియర్ గా రాస్తుందనమాట అయితే ద రెస్ట్ ఆఫ్ ద బుక్ ఈజ్ ప్రాఫెసరీ ఆఫ్ డూమ్ ఆన్ ద అన్ రైటేషనల్స్ విత్ కంక్లూడింగ్ కంక్లూడింగ్ అండ్ సెలబ్రేటింగ్ ద గ్రేటెస్ట్ గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసింగ్ ద అన్డివైడింగ్ ఫేత్ ఆఫ్ ద పోయిట్ చూడండి ఈయన చెప్పే మాటలు ఒక కవి ఎట్లా దేవునికి ఆ ఆయన కంప్లైంట్స్ కానీ ఆయన ప్రార్థనను దేవునికి ఫిర్యాదు కానీ వర్ణించిండండా క్లియర్ గా వర్ణించిండు ఇప్పుడు చూడండి ఒకటి రెండు పన్నెండు వదినం చూడండి లార్డ్ ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ యూ ఆర్ గాడ్ యు ఆర్ మై గాడ్ హోలీ అండ్ ఇటర్నల్ లాడ్ మై గాడ్ అండ్ ప్రొటెక్ట్ ఆర్ యూ హ్యావ్ ద బ్యాబులోనియన్స్ అండ్ ఐ మేడ్ దేమ్ స్ట్రాంగ్ సో దట్ దే కెన్ పుష్ అర్స్ బట్ హౌ కెన్ యూ స్టాండ్ దిస్ ఈవిల్ మెన్ యువర్ ఐస్ ఆర్ టూ హోలీ to look at evil chudandi ee the babylonians ante ee vache mundu devudu valani e vidhanga tayaru chesinante devudu e vidhanga shikshinchalanukuntunnadu devudu e vidhanga valani mold cheyal anukuntunna mold ante sariga dari lo teesukravalanukuntunnado kani enta chesina valla avithangane unnaramata ante ippudu vallu treat chese vidhanamu వాళ్ళకి అన్ వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళ సొంత జ్ఞానముతో వాళ్ళ సొంత మార్గాలు ఎంచుకున్నారనమాట అంటే ఇప్పుడు రూల్స్ కానీ అక్కడ ఉన్న వ్యక్తిగతంగా కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ళు చూజ్ చేసుకున్నారనమాట దానికి బదులు అతడు తన మాటలని దేవున్ దేవునిలో నేరుగా వ్యక్తిత్వంగా మాట్లాడినమాట అయితే ఈ కంప్లైంట్స్ అన్ని మొత్తం ఎట్లాంటి అంటే అప్పుడు ఈ ఈ లోకంలో ఎంత దుర్మార్గం విషాదం ఉన్నప్పటికీ దేవుని దేవుని మంచితనంతో విశ్వాసించుడకు అని చెప్తుంది చూడండి రెండు వచనంలో మంచి డైలాగ్ ఒకటి ఉంది అబ్బకు రాసిన డైలాగ్ ఒకటి ఉంది అబ్బకు క్వశ్చన్స్ గాడ్ జస్టిస్ అండ్ గాడ్ రెస్పాన్స్ విత్ జడ్జ్మెంట్ అండ్ హోప్ కదా డైలాగ్ లో ఏముందంటే చాప్టర్ వన్ లో క్వశ్చన్ వేసిన తర్వాతకి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిందంటే ఇందులో మూడు మూడు అధ్యాయాల్లో చాలా మంచి వాక్యం అనమాట తెలుగులో కూడా చాలా చక్కగా ఉన్నది ఇవన్నీ చదివినప్పుడు హబకుక్ రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాం హబకుక్ రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాం చూడండి ఎవరన్నా తెలుగులో చదవండి బాగుంది ఎట్ దీస్ ది ఎట్ దిస్ దిస్ ఇస్ ద మెసేజ్ దోజ్ ఆర్ ఈవిల్ విల్ నాట్ సర్వైవ్ but those who are righteousness will live because they are faithful to god selugulo orana jadavundi manchi undi vakyam aithe chudandi dehunlo nalgo vachana aa nalgo vachana rando adhyayam nalgo vachanam vaaru yadartha parulu kaaka tamalo taamu ati cheyapadadur ante aithe neetimantudu vishwasam moolamuga bratukunu chudandi thank you brother chudandi neetimantudu vishwasanga vishwasam unnatlaithe ఎక్కడైనా దేవుళ్ళో బ్రతకగలుగుతాడు ఎక్కడైనా నువ్వు ఎంత ఎంత అంటే ఏమంటాం ఎంత చీకటి ఉన్నా నీ చుట్టూ ఎంత అంటే ఏమంటాం అన్ప్రొటెక్షన్ ఉన్నా దేవుళ్ళో విశ్వాసం ఉంటే ఆ నువ్వు విశ్వాసం ఉన్నట్లయితే ఎక్కడైనా నువ్వు బ్రతకగలుగుతావు అనమాట అటువంటి సిచ్యువేషన్ ఈ చివరి దినాల్లో మనకు అవసరం అనమాట అయితే ఇక ఈ మొత్తం ఇవన్నీ అయితే రెండో అధ్యాయం ఒకటో వచ్చనం చదువుతా చూడండి ఐ విల్ క్లైమ్ మై వాచ్ వాచ్ టవర్ అండ్ ఐ వెయిట్ టు సీ దట్ దాట్ విల్ టెల్ మీ టు సే వాట్ ఆన్సర్ హీ విల్ గివ్ టు మై కంప్లైంట్ చూడండి ద లాట్ ఆన్సర్ టు అబక్ రెండో అధ్యాయం ఒకటో ఒకటో వచనంలో కంప్లైంట్ చేసినందుకు దేవుడు ఏ విధంగా నా కంప్లైంట్ జవాబు ఇస్తాడు అనేసి ఎదురు చూస్తున్నామట రెండో అధ్యాయం రెండో అధ్యాయం రెండో వచనం the lord gave me the answer write down clearly on clay tablets what i revealed to you so that i can be read at redetagel agalens put it in writing because it not yet time for it to come true but the time is coming quickly and what i show you will come true it may seem slow in coming but wait for it It will certainly take place and it will not be delayed. Now, so God will answer your complaint you. You ask, you choose, you choose, you and answer your complaint. He will answer your question and answer your question. Then God will answer your question and answer your question. Why? Now, in the past few days, we have talked about the past few days. దేవుని హెచ్చరికల హెచ్చరికలకు హెచ్చరికల కోసమే దేవు దేవుని నడిపేనికి ప్రయత్నం చేసింది అక్కడ ఉన్న ప్రజలందరినీ ఎందుకంటే మనము నాహంలో చూసుకున్నాము ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా వాళ్ళు ఏ విధంగా చంపేశారంటే బండకేతి బండకేసి కొట్టేస్తారు చిన్న చిన్న పిల్లలు కూడా అంటే కనికరము లేదు అంటే వృద్ధుల మీద కానీ చిన్న చిన్న పిల్లల్ని కానీ వాళ్ళకు ఏ విధంగా కనికరం లేదు అంత రూడ్ వాళ్ళు అక్కడ అంత అంత రూట్ గా తయారయ్యమాట అంత రూట్ గా చూడండి మీరు నహము నేను చెప్పినప్పుడు నహము గ్రంథ మూడవ మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం పదవచనం చూడండి మీకు అందరూ క్లియర్గా ఉంటది అట్లాంటి ప్రజలు ఏ విధంగా చేసినారో మనకు అర్థమవుతుంది చూడండి నహము మూడవ అధ్యాయము పదవచనం అయినను అది చెరపట్టబడి కొనుపోబడిను రాజమార్గముల మొగలయందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి దాని గనుల దాని గనుల మీద చీట్లు వేసి దాని ప్రధానులందరినీ సంఖ్యలతో బంధించిరి థ్యాంక్ యూ చూడండి అంత ఘోరంగా ఉన్నారా అంటే చివరి దినాల్లో అక్కడ అంటే వీళ్ళు ఆ విధంగా ఆ విధంగా తయారైనమాట ఎక్కడ చూడు ఇప్పుడు ఈ గ్రంథంలో కూడా ఎట్లా అంటే ధనవంతులు ఏం చేశారంట పేదవాళ్ళకు ఆ డబ్బులు ఇచ్చి ఎక్కువగా ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని వ్యక్తిగతంగా మానసికంగా హింసించి వాళ్ళ వాళ్ళ దగ్గర ఎక్కువగా డబ్బులు గుంజుకొని అట్లా హింసించేవారనమాట అది మనం ఈ వాక్యంలో చూసుకుందాము అబ్బకు గ్రంథంలో ఉంది అది అయితే చూడండి ఇంత ఘోంగా ఉన్నప్పుడు మరి ఎవరికి ఎవరికి నచ్చతే చెప్పండి ఎవరికి నచ్చదుగా అతను చూస్తూ చూస్తుండగా ఆయన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతుంటే అతను ఎంతో ప్రాధాన్యత పడుతున్నాడు దేవునికి మొదటి ప్రవక్త డైరెక్ట్ గా నేరుగా దేవునికి ప్రశ్నించిందన్నమాట ప్రవక్త అందరూ రిక్వెస్ట్ గా చేసినారు వాళ్ళ యొక్క తెలుసుకున్నారు కానీ ఈ యొక్క ప్రవక్త మాత్రం నేరుగా దేవునితో డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఎన్ని క్వశ్చన్లు వేసిందంటే మొత్తం వినా పన్నెండు ప్రశ్నలు వేసింది పన్నెండు ప్రశ్నలు ఆ ప్రశ్నల్లో ఒక రెండు మూడు మనం చూసుకుందాం అన్ని కాదు కానీ రెండు మూడు చూసుకుందాం చూడండి ఆ ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయంటే నేను వరుస చెప్తుంటే మీరు నోట్ డౌన్ చేసుకోండి ఒకటి రెండు ఒక ప్రశ్న ఒకటి మూడు రెండవ ప్రశ్న ఒకటి పదమూడు మూడవ ప్రశ్న ఒకటి పన్నెండు నాలుగవ ప్రశ్న ఒకటి పదమూడు ఐదవ ప్రశ్న The prophet is there in my blade if go down to the pit. Two years ago, we asked about the question of the prophet. That is the question. If you ask about the prophet, the prophet is there in my blade. The prophet is there in my blade. If you go down to the pit, the prophet is there in my blade. If you go down to the pit. నిన్ను గుచ్చిన వార్త విని నేను భయపడుచున్నాను యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము సంవత్సరములు జరుగుతుండగా దాన్ని తెలియజేయము కోపించునే వాచలమును జ్ఞాపకము తెచ్చుకోను థ్యాంక్ బ్రదర్ అయితే ఇవన్నీ ఈ పుస్తకం మొత్తం పన్నెండు ప్రశ్నలు ఇరవై హెచ్చరికలు ఆ దేవుని దేవుని చేత వచ్చిన రెండు సమాధానాలు అయితే చూడండి ఇప్పుడు ఇక్కడ ఇక ఇంక ఇంకేముందంటే చూడండి రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు చదువుకుందాం చూడండి మీకు అర్థమవుతుంది క్లియర్ గా వెల్ తీస్ తెలుగు చదువు ఒకసారి ఐదు రెండవ అధ్యయం ఐదు ఆరు ఏడు అబక్కు అబకు గ్రంథము రెండవ అధ్యాయము ఐదు ఆరు ఏడు మరియు రాక్షరసము మోసకరము తనను బట్టి అతిశయించి నిలవడు అటివాడు పాతాలమంతా విశాలముగా ఆశపెట్టు ఆశపెట్టును మరణము మరణమంతా ప్రబలినను తృప్తి నొందక సకల జనములను వశపరుచుకును సకల జనములను సమకూర్చుకొను అన్నది కానీ దాన్ని ఆక్రమించి అభివృద్ధి వానికి శ్రమ తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకునే శ్రమ వాడు ఎన్నాలు నిల్చును అని చెప్పుకొనొచ్చు వీరందరూ ఇతనిని బట్టి ఉపమాన రీతిగా అపహాస్యపు సామెతలు ఎత్తుదురు కదా వడ్డికిచ్చు వారు హఠాత్తుగా నీ మీద పడుదురు నిన్ను హింస పెట్టబోవారు జాగ్రత్తగా వత్తురు నీవు వారి నీవు వారికి దోపుడు సొమ్ముగా ఉండువు ఏడు ఓకే ప్రధాన చూడండి క్లియర్ గా రాస్తుంది ఎంత ఆ టైంలో ఎట్లా అంటే ఇంకా ఆశ ఎక్కువ ఇంకా కావాలి ఇంకా వీళ్ళంతా చోరి దినలో నాశనం ఎందుకంటే ఎక్కువ వడ్డికి ఎక్కువ వడ్డికి ఇక్కడ భయ నేనేం చెప్పట్లేను నా మాటలు కావు దేవుని యొక్క వాక్యం నుంచి వచ్చిన మాటలు ఎందుకంటే మనము ఒక పని కోసం మనం తీసుకుంటాం కానీ వాళ్ళు చేసేది ఎట్లా హింసిస్తారంటే అవి మనం తట్టుకోలేము ఆ విధంగా ఆ టైంలో ఆ విధంగా ఉండాలన్నమాట కాబట్టి మనం ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి దగ్గర జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఎవరికి మనకు ఛాన్స్ ఇవ్వకూడదు అది కూడా వాళ్ళకు అనుకు అంటే ఈజీగా అయిపోతుంది అనుకూలంగా అయిపోతుంది ఏ వీడి ఇట్లా వా ఆయన చూడండి అంటే వాళ్ళు ఎంత గ్రీట్గా ఉన్నారంటే వాళ్ళు మొత్తము కంప్లీట్ గా డైరెక్ట్ అంటే దేవుని ఒక వాక్యం చెప్తుంది లైక్ ఎ డెత్ ఇట్ దే ఆర్ నెవర్ సాటిస్ఫైడ్ వాళ్ళు చనిపో చనిపోయినప్పుడు కూడా వాళ్ళు చనిపోతుంటప్పుడు కూడా వాళ్ళు నాకు ఇది ఉంటే బాగుంటుందేమో అనేసి అంత అంత ఘోరంగా అక్కడ ప్రజలు ఉండేవారనమాట కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎనిమిది తొమ్మిది బ్రదర్ రెండవ అధ్యాయ ఎనిమిది తొమ్మిది చదవండి ఓకే సార్ బహు బహుజనుల ఆస్తిని నీవు కొల్ల కొల్ల ఉన్నావు గనక శేషించిన జనం జనులు దేశములకు పటనములకును దాటి వాటిలో వాటిలోని నివాసులకును నువ్వు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్ల తమకు అపాయము రాకుండాన్నట్లు తన నివాసములను బలపరుచుకొని తన ఇంటి వారి కొరకై అన్యాయం లాభము సంపాదించుకునే వానికి శ్రమ చూడండి థ్యాంక్ బ్రదర్ ఎవరైతే అన్యాయం చేసి డబ్బు కానీ ఆస్తులను కూడా పెట్టుకుంటారో వాళ్ళకు శ్రమ ఖచ్చితంగా శ్రమ కబ్జాలు కానీ ఎక్కువ వడ్డీకి ఇంట్రెస్ట్ లో తీసుకోవడమే కానీ వాళ్ళని హింసించి తీసుకోవడం ప్రతిదీ ఏది ఒక ఏదైనా శ్రమ వాడు ఎంత గ్రీడి అంతే గ్రీడి అంటే ఆశపరుడు ఆశపరుడు ఎప్పటికీ సరి కాలేడు ఆశపరుడు ఎప్పటికీ దేవుల్లో నిల్వలేడు ఒకటే డైరెక్ట్ అతనికి శ్రమ శ్రమ శ్రమ అయితే ఎందుకు శ్రమ అంట ఎందుకు శ్రమ అంటున్నారు ఎందుకంటే దేవుని మర్చిపోయి అవి ఇప్పుడు చూడండి చనిపోతే మనం రూపాయి కూడా తీసుకుపోలేం అది ఆ పాయింట్ అక్కడ మిస్ అయిపోతున్నారు ఎంతసేపు ఉన్నప్పుడు నాకు డబ్బు డబ్బు డబ్బు అని ఆలోచించే దేవుని యొక్క వాక్యము వాళ్ళకు అంటే ఒంటికి పట్టదు అలాంటి వారి అలాంటి వారు బాగుపడాలంటే ఏం చేయాలంటే ఇగో ఇలాంటి వాక్యాలు మనం చూపించాలి వాళ్ళకి నేరుగా కాదు వలకు హెచ్చరించేది ప్రేమ రూపకంగా దేవుడు ఏ విధంగా అయితే హెచ్చరించడం ప్రేమ రూపకంగా వాళ్ళకు విస్తృత ఉండాలి ఖచ్చితంగా ఫలితం అనేది వస్తుంది ప్రేమ మనం ఒక చెట్టును పెంచి దానికి నీళ్ళు పోస్తుంటే అది ఎట్లా పెద్దగా ఫలించి మనకు నీడ ఫలాన్ని ఎట్లా ఇస్తుందో వాళ్ళు కూడా అంతే వాళ్ళు ఆ అక్రమంలో వాళ్ళు ఉండిపోయారు అనమాట అలాంటి వాళ్ళకు ఈ చెప్తే ఖచ్చితంగా వింటారు ఎందుకంటే ప్రేమ రూపంగా చెప్తే ఖచ్చితంగా వింటారు ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇంకేం లేదు డైరెక్ట్ నాశనమే నాశనమే చెప్తుంది వాక్యం వాళ్ళకు డైరెక్ట్ గా నాశనమే చెప్తుంది కాబట్టి అలాంటి వారి కోసం మనం డైలీ పీరియడ్స్ లో ప్రార్థన పెట్టాలి ఇంకెక్కువ మంది దేవుళ్ళుకి రావాలి ఎందుకంటే చివరి దినల్గా దేవుణ్ణి తెలియని ప్రజలు ఎంతో మంది ఉన్నారు మన బ్రదర్స్ కూడా టైలర్ వెళ్ళికి వెళ్ళి చెప్పొస్తుంటారు వాళ్ళు కష్టపడుతుంటారు సొంత డబ్బులు వేసుకొని చెప్తుంటారు సొంత డబ్బులు వేసి కలెక్షన్ చేసుకొని వెళ్ళి ప్రకటన చేసి దేవుని యొక్క సువార్థను ప్రకటించి అక్కడ మెడిసిన్స్ పంచి అవి చేసి ఇవన్నీ ఎందుకు ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ మన దగ్గర ఉంది కాబట్టి మనం చే చేయాలి దేవుని యొక్క సువార్థను అనేకులకు ప్రకటించాలి చూడండి మీకు ఒక విషయం చెప్పాలా ఈ అంటే హింసించే దేశాలలో మనది ఇండియా పదో స్థానంలో ఉన్నది క్రిస్టియన్స్ ని బైబిల్ బిలీవర్స్ ని హింసించే దేశంలో పదో స్థానంలో ఇండియా ఉన్నది ఫస్ట్ నార్త్ కొరియా ఉంది అట్లాగా చూడండి తర్వాత సిరియా తర్వాత చుట్టుపక్క ప్రాంతాలు ఉన్నాయి ఆ చుట్టుపక్క కంట్రీస్ ఉన్నాయి కాబట్టి మన దేశంలో క్రైస్తవులు నింసించలేరా అటువంటి దానికి మనం గురి గురి కావద్దు మనం హింసించే విధంగా మనం తెచ్చుకోకూడదు ఎందుకంటే ఒకరినొకరు చూసు ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకొని సంభాషించుకొని వెళ్ళిపోతుండాలి కానీ ఏంటంటే ఇదంతా చర్చ్ సిస్టమ్ అంతా మొత్తము దాన్ని ఏమంటాం డివైడ్ చేసేసింది మొత్తం ప్రాబ్లమ్స్ తెచ్చిపెట్టేసింది మొత్తం కాబట్టి మనం చివరి దినాల్లో ఓపికతోటి దేవుడి యొక్క ప్రేమతోటి ఉండాలి ఎందుకంటే నువ్వు తప్పు చెయ్యపు కూడా నీ మీద నింద వస్తుంది కానీ దేవుడు తప్పు చేయకుండా నింద వేసి మన కోసం కాబట్టి మనం భరించాలి అవన్నీ చూసుకుంటూ ఉండాలి ఈ వాక్యం ద్వారా కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ చివరి దినాల్లో హింస ఈ రాబోయే దినాలు కఠినంగా ఉంటాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క ప్రేమ ఎంత కఠినమైనా పర్లేదు నిన్ను నీ దగ్గర వాళ్ళు సరే నీ బంధుమిత్రులు దూషించినా సరే నీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకొని పోతుండాలి యుద్ధం మనం జయించుకుంటూ పోతుండాలి వెనుకకు తిరిగి చూడడానికి ఉండలేదు కాబట్టి ఈ మూడు మూడు ఈ మూడు అధ్యాల్లో దేవుని దేవుని లాస్ట్ అంటే దేవుడి ఇచ్చిన తీర్పు కోసం దేవుడి ఇచ్చిన ఆన్సర్ల కోసం తెలియబడుతుంది అనమాట చూడండి మరీ ముఖ్యంగా ఈ గ్రంథంలో అంటే ఫేమస్ నాకు నచ్చినది నేను చదివినప్పుడు నచ్చ నాకు నచ్చినంటే చెప్పిన కదా విశ్వాసం వల్ల దేవు మనం ఎక్కడైనా రెండవ అధ్యయం నాలుగవ వచ్చినం ఒకటి ఇంకొకటి ఏంటంటే మూడవ అబకు గ్రంథమే మూడవ అధ్యాయము పదహడి పదిహేడవ చూడండి అబకు మూడవ అధ్యాయము పదిహేడు వచ్చనం even though the fiktrees have no fruit and no southern brother anjura pachettlo poye konninu raaksha chettlo palimpaga poyinanu olive chettlo kaapu leka yindinanu cheeni loni payiru pantaku raakapo raakapoyinanu korrela doddi lo leka poyinanu saala lo pasulu leka poyinanu nenu yehova yendo aanandinchadanu na rakshana kartayina na devuni yendo nenu santoshinchadanu thank you brother chudandi chuvar dinallo etlunte anta అంటే దీన్ని ఆత్మీయంగా చూసుకోండి అంటే ఆ చెట్లు ఫలించవు అంటే ఆ విధంగా మనుషులు ఆ విధంగా తయారై తయారవుతారనమాట ఇప్పుడు యాక్చువల్ గా సృష్టి దేవుడు సృష్టించింది ఏంది చెట్లు అనేది ఖచ్చితంగా ఫలించాలి మనకు ఉపయోగ ఉపయోగపడాలి ఇవన్నీ లేకున్న చివరి దినములు ఇవన్నీ లేకున్నాను నాకు ఎవరు ఉండాలి దేవుడు అండగా ఉన్నాడు రక్షణగా ఉన్నాడు అనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి I will still be joyful and glad because of the Lord. God is my savior. The Lord is beside me. The serenity Lord gives me strength. He makes me sure-footed as a deer and keeps me safe on the mountains. I will say that the Lord is my savior. I will say that the Lord is my savior. ఆ టైంలో ఎవరు ఏం చేసినా సరే ఎంత గ్రేట్ గా ఉన్నా సరే ఆ చివరి దినాలు ఎట్లుంటాయంటే ఎండిపోతాయమాట దినాలన్నీ ఎండిపోవడం అంటే పంట పొలాలు ఎట్లా ఉండిపోతాయో అలా ఉన్న మనుషుల జీవితాలు కూడా ఎండిపోతుంది కష్టాలు దీని అర్థమైంది కష్టాలు అని అర్థం అది మనకు జోసఫ్ స్టోరీలో ఉంటే అర్థం చేసుకుంటాం కదా ఏడు పీడు వెన్నెలు బక్కావులు వచ్చి మంచిగా బలిసిన ఆవులను కదా అలాంటి సిచ్యువేషన్ అన్నమాట చివరి దినాల్లో అంత ఘోరంగా ఉంటాయి కాబట్టి దానికి దానికి ముందుగానే మనము సిద్ధపడాలనేసి నీ యొక్క నాకు అంటే మనందరి కోరిక అనమాట ఎందుకంటే చూడండి దినదిన మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనకి ఎవరికి ఏమైనా ఇప్పుడు నేను కొన్నిసార్లు నేను అంటే మనం ఇది కేబీపీ రాక వేరే చర్చలో ఉందా మనకి ఇటువంటి అవకాశం మాకు ఎవరికి వాళ్ళ అవకాశం నువ్వు ఆ బ్రదర్ ఆన్లైన్ లో చెప్పండి ఎందుకంటే మన బ్రదర్ సిస్టర్స్ వాళ్ళ మనం వాళ్ళు ఎంకరేజ్ చేసి మనం ముందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ విధంగా సరే వాక్యం ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధపడండి ఈ వాక్యాలు చెప్పడం అందరం ఉండడం ఆ బ్రదర్ నువ్వు వాక్యం చెప్తా ఓకే బ్రదర్ మీరు ప్రే చేస్తారంటే ఓకే ఒకప్పుడు వాక్యం చెప్పడానికి ప్రాధాన్యం చేయడానికి సిగ్గుపడేవా నేను అయ్యో నేనే అంటే నాకు నేను ఓపెన్ గా చెప్తున్నా నాకు కొంచెం నత్తి అంటే ఫాస్ట్ గా మాట్లాడడం నత్తి వచ్చేసాం కొన్నిసార్లు నాకు అది ఉందనేసి నాకు తెలియదో తెలియదు వస్తా నేను అట్లా మాట్లాడతానా నేను చేస్తానా నాకు తెలుగు కొంచెం కొన్ని పదాలు నత్తిగా వస్తాయి అయినా దేవుడు నన్ను ఏ విధంగా మూల్డ్ చేయాలో ఆ విధంగా మూల్డ్ చేసుకొని నడిపించినాడు దేవునికి కృతజ్ఞతలు బ్రదర్స్కి సిస్టర్స్ కూడా నన్ను ఎంకరేజ్ చేశారు వాళ్ళకి కూడా కృతజ్ఞతలు ఎందుకంటే మనం నేర్చుకునే విధానం అలాంటి విధానం అనమాట మనం పట్టుకున్నది పట్టుకుంటే అంటాం తెలుగులా నువ్వు పట్టిందల్లా బంగారం అంటారు కదా మనం పట్టుకుంది దేవుని యొక్క సువార్థన పట్టుకున్నాం మనం అందుకే అది నెరవేరుస్తున్నది మనం ఒక్కొక్క విత్తనం వేస్తున్నాం ఆ విత్తనం ఎలా కాపాడుకుంటున్నామో ఒక్క విత్తనమైన జాలు అది బహువ ఫలిస్త బహువ కాబట్టి మనం ఆ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఈ చివరి ఎండిపోయినట్టుగా ఉండకుండా ఈ ప్రజలలో ఎండిపోయినట్టుగా ఉండకుండా వాళ్ళను కూడా చివరి దినలో వాళ్ళను ఫలించే అంటే ఇప్పుడు ఒక చెట్టు రివర్ సైడ్ ఉందనుకో అది ఎంత పచ్చగా ఉంటది ఎప్పుడు దానికి నీళ్ళు ఉంటే ఎంత మంచిగా ఉంటే పచ్చగా దాన్ని చూసి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది అది ఎండిపోయింది కాలిపోయిందో చూడండి అయ్యో ఏమైందో అని కొంచెం బాధగా శాడ్నెస్ గా మనం చూస్తాం దాన్ని మన రిఫ్లెక్షన్ ఆఫ్ ఐస్ దాన్ని బట్టి ఆ మీనింగ్స్ అనేది మనకు అర్థమవుతుంది మనసు మనకు ఆల్రెడీ రిఫ్లెక్షన్ ఇచ్చేస్తాం మన మనసులో అరేది ఇక్కడ ఏమో జరిగింది అది చూడంగా నువ్వు నీ అది పచ్చదనాన్ని చూసినప్పుడల్లా నీ నీ ముఖంలో నవ్వు చిగురిస్తుంది ఎండిపోయినప్పుడు చూసిన దా దాంట్లో కొంచెం బాధగా కలుగుతుంది అనుకుంటాం కొంచెం ముఖం గ్రీడిగా అంటే కొంచెం ముఖం ఇట్లా అయిపోతామాట కాబట్టి ఈ ఈ అబకు గ్రంథము నేరుగా మళ్ళీ చెప్తున్నా ఈ అబకు ప్రవక్తం నేరుగా దేవుంతో సంబంధం అంటే ఎవరి కోసము ఆయన కంప్లైంట్స్ ఇజ్రాయల్ ప్రజెంట్స్ కోసం ఇక్కడ చుట్టుపక్కల బ్యాబులోన్స్ కోసం కానీ ఎవరి ఆయన కంప్లైంట్ చేయలేదు కాకపోతే దేవునితో డైరెక్ట్ గా సంభాషించిండు అతను వ్యక్తిగతంగా దేవుతో మాట్లాడిండు డైరెక్ట్ గా మాట్లాడుకున్నాడు ఇందు మళ్ళీ కంక్లూజన్కి వచ్చిన వాక్యం మనం ఇందులో ఈ మూడు అధ్యాయుల్లో మంచి అంటే ఫేమస్ వర్డ్స్ అనేది హబకుక్ రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినాం గుర్తుపెట్టుకోండి ఇక్కడ రాసుకోండి కాబట్టి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండి దేవుడు అంటే ఇప్పుడు ఎవరన్నా సపోజ్ ఎవరన్నా పెద్దవాళ్ళు వచ్చి నిన్ను హత్తుకొని కదిలించుకున్నాడు ఎంతో మంచి అనిపిస్తుంది నీకు బా అనిపిస్తుంది కదా అక్షల్ దేవుడు కూడా ఈ వ్యక్తి ప్రవక్త దేవునికి అంత దగ్గరగా ఉండేవాడు కాబట్టి మనము ఈ చివరి ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండాలో ఎందుకంటే ఈ వాక్యాలన్నీ మనకు తెలుసు చివరి ఏం జరగబోతుందో ఏం ఏం ఏం జరగబోతుందో మనకు ముందుగానే హెచ్చరిస్తున్నాడు దేవుడు కాబట్టి మనం దానికి సిద్ధపడదాం మన యుద్ధాన్ని కొనసాగిస్తాం మనం ముందుకు వెళ్దాం మన ప్రయాణం అంతా ముందుకు మన దేవుని గురు గురు మనం గురు చూసి మనం ముందుకు వెళ్దాం ప్రతి ఒక్క ఆత్మను దేవును నడిపె నడిపిస్తాం అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం దేవుడి యొక్క చిన్న వాక్యాన్ని దేవుచినాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన దేవ పర్వక రాజ్యాన్ని పాలన కొందోత్రం తండ్రి ఈ వాక్యాన్ని బట్టి నీకు వందనాల తండ్రి ప్రభా మాతో అబోక గ్రంథం కోసం మాట్లాడినందుకు నీకు వందనాలి తండ్రి ప్రభా మరి చివరి దునాలలో నైన్ వేసే విధంగా ఉండాలో ప్రభా మరి నేరుగా ఈ ప్రవక్త నీతో ప్రశ్నలు వేసిన తండ్రి అతనికి సమాధానం ఇచ్చినందుకు నీకు వంద కృతజ్ఞతలు ప్రభా మరి చివరి దునాల్లో ప్రభా విధంగా మేము నడుచుకోవాలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు మరి ఆన్లైన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ప్రదర్శన సిస్టమ్ దీవించి ఆస్వాదించండి వాళ్ళ కుటుంబంలో శాంతి సమాధానం దయించామని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా మరి నేను ఫైనాన్షియల్ గా బ్లెస్ చేయమని కోరుకుంటున్నాం తండ్రి ప్రభా ఎసయ వాళ్ళ వాళ్ళ ఇతరులకు వాక్యాన్ని ఏ విధంగా బోధించాలో ప్రభా నేర్పించినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా అదేవిధంగా ప్రభా ఈ యొక్క సమయము మీ చేకి అప్పగిస్తూ ఎసయ్యా మీ సమయం మీ చేకి అప్పగిస్తూ నేను ఎస్ఐ మరి మేము ఈ ఆన్లైన్ ప్రేర్ మేము క్లోజ్ చేసుకుంటుండగా ప్రభా నీ ప్రేమ అని కృప దయచేసినందుకు ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రేమ శాంతి సమాధానం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక ఆమెన్ అందరికి ప్రైజ్ ఏమన్నా ఇంపార్టెంట్ ప్రేడ్స్ ఉంటే చెప్పండి బ్రదర్